ఓం శ్రీ గురు నమే ఓం ప్రతిష్టమా గణపతిబృహవామహే కవి కవీనాము పాహణా బ్రహ్మణ స్త ఆదం సి ప్రతిష్ట మనో మే వాచి ప్రతిష్ట ఆవిరావిర్మ ఏ వేదస్ మా అని స్థితం మే మా ప్రసీ అనే అహోరాత్రం సందో సం వదివక్ వాక్కు మనస్సు వాక్ అంటే శబ్దము నామము శబ్దము అదే నామము వాక్ అంటే వాయింద్రియం వాజింద్రియానికి ఏ లక్షణ చేత వాంద్రియము చే నిర్వహింపబడే శబ్దము అంటే నామము మనస్సు అంటే థాట్ అంటే రూపము నామరూపములు కాబట్టి ఈ నామరూపములు ఒకదాన్ని ఒకటి విడిచిపెట్టి ఉండవు నామం ఉన్న తోట రూపము రూపము ఉన్న తోట నామము ఉండి తీరతాయి పరస్పరము సంబద్ధములై ఉంటాయి అంటే ఒకప్పుడు ఏమవుతుంది అది కాబట్టి వాక్కు అర్థము సో కాళిదాస మహాకవి కూడా పదర్థాలువ సంప్ర వాగర్థ ప్రతిపత్ జగతరం ఉందే పార్వతీ పరమేశ్వరుడు అని పార్వతీ పరమేశ్వరులను వాగర్థములుగా వాళ్ళని విడవీయడం కూడా రదువు కలిసే ఉంటారు అని చెప్పడానికి వాగర్థములుగా ప్రతిపాదించినాడు వాక్కు అర్థమైన ఎప్పుడు కలిసి ఉంటా ఉంటాయి ఉండాలి అదే ప్రార్థన నా వాక్కు మనస్సు ముందు ప్రతిష్ఠితమై ఉండుగాక మనస్సు వాక్కు నందు ప్రతిష్ఠితమే ఉండు కాక ఇక్కడ అర్థాలను ఎలా అర్థం చేసుకోవాలి అంటే సాధారణంగా కొందరికి మనస్సుకి వాక్కుకి మధ్యన అనుబంధం ఉండదు వేదం వల్లిస్తున్నారనుకోండి వాక్కు ఉంటుంది అర్థం తెలియదు కదా అర్థం తెలియదు మెకానికల్గా ఏదో మనసు లేకపోతూ వాసుకుంటుంది మనస్సు ఖాళీగా కూర్చొని ఎవో ఆలోచనలు చేసుకుంటున్నారనుకోండి మనస్సుంది వాసుకునేది అలాగా విడగొట్టుకుని కూర్చోవద్దు రెండింటినీ కలుపుకుని ఉండాలి అని ఆ విధంగా అర్థం చేసుకోవచ్చు అయితే ఇంకో ఇంకో రకంగా కూడా ఈ ప్రార్థనని మనం అర్థం చేసుకోవచ్చు కొంతమంది మనస్సులో అనుకునేది వేరు పైకి చెప్పేది వేరు రెండింటికి అనుబంధం లేదు అలా ఉండకూడదు మనస్సులో ఏది ఉన్నదో అదే వాక్కులో చెప్పాలి కానీ సత్యమును పలుకుట అసత్యం అంటే అసత్యం పలికి వాడికి అసత్యం తెలుస్తూ ఉంటుంది అంటే మనస్సులో ఉన్నది లేదు దాచిపెట్టి వాక్కుతో మరే ఇంకొక దాన్ని పలుకుతూ ఉంటారు అలా కావద్దు ఈ విధముగా వాక్కు మనస్సు నుండు మనస్సు వాక్కు నుండు పరస్పరము ప్రతిష్ఠితములై అంటే సుతరాము నిలకడగలై ఉండుగాక అయితే వాయింద్రియము మాట్లాడడం మానేవేసి నిశ్శబ్దంగా ఉన్నప్పుడు వాక్కు మనస్సులో విలీనం అవుతుంది అలా ఉండుగాక అనసు ప్రతిష్ఠితం భవత మనస్సులో సంకల్పించినది వాగ్రూపంగా ప్రకటన అవుతుంది కొన్ని సందర్భాల్లో అవసరమైనప్పుడు మనస్సులో ఉన్న విజ్ఞానము వాగ్ రూపముగా బయటకు వస్తుంది ఆ విధముగా వచ్చి ఇతరులకు మేలు చేయి కాక ఆ విధంగా దాన్ని మనం అర్థం చేస్తూ అలా ప్రార్థనని వా మనసు ప్రతిష్ఠిత మనోమే వాచి ప్రతిష్ఠితం అక్కడ అదే ఆవిరావిర్మ ఏధి అని ఆవి అంటే ప్రకాశము అనర్థం ఆవిర్భవించుట అంటే మన ముందు ప్రకాశించుట ఆవి ప్రకాశము ఇక్కడ ఆవి అన్నది సంబోధన ఓ ప్రకాశమా చిత్రం వేదకాలంలో పరమాత్మను ప్రకాశస్వరూపంగా ఆరాధించేవాడు ప్రకాశము రెండు రకములు బయటకు ఉండే ప్రకాశము సూర్యప్రకాశము ఆ అది పరమేశ్వరుడేగా సూర్యుడి రూపంగా పరమేశ్వరుడే ఉన్నాడు కాబట్టి ఆ ప్రకాశ రూపముగా బయట అంతటా మనకు కనపడుతోందంటే ప్రకాశం లేకపోతే ఏం కనపడుతుంది ఆ ప్రకాశాన్ని ఇచ్చేది దేవుడేగా ఆ సూర్యుణ్ణి దేవుడుగా భావన చేసి ఓ పరమాత్మ ఆ విధి అంటే ప్రకాశస్వరూపుడు అయినా ఓ పరమాత్మ అని చూడండి వాళ్ళు ఎలా భావన చేశారు ఈ తర్వాతి కాలంలో ఈ ఆకారము ప్రకారము వికారము ఇవన్నీ వచ్చి వైదిక విషయం యొక్క దృష్టి వెనుకబడింది ఇప్పుడు దేవుణ్ణి ప్రకాశస్వరూపుడుగా ఎవరు ఆరాధించుటం లేరు వీళ్ళు మర్చిపోయారు ఎవరికేదో ఒక కుటుంబం తెలుగు చీరలు అవి కట్టుబెట్టి మొన్నడా ఈ రకంగా దాన్ని ఏమున్న ఒక ప్రహసనముగా మార్చిపెట్టిన సరే అని సాక్షిస్తా అవి చుట్టూ ఉండే ప్రకాశస్వరూపుగా ఈశ్వరుడి వచ్చారు కాకి అంటే అలాగే వచ్చింది ప్రకాశం అంటే ప్రకాశము కదా పరమాత్మ కాబట్టి ఆవిహి ఓ ప్రకాశస్వరూపుడైన పరమాత్మ ఈ ప్రకాశము లోపల ఉన్న ప్రకాశం కూడా కాదు జ్ఞానప్రకాశం ఆవిహి మే ఆవిహి ఏధి మే నాకు ఆవిహి ఏధి నీవు నాకు నువ్వు ప్రకాశించి వర్ధీయుము లేకపోతే నాకు నీ స్వరూపమును ప్రకాశింపజేయుము అని ప్రార్థన ఆ విరావీర్మ ఏది తర్వాత వేదస్య ఆనే స్థే నాకు వేదస్య వేదము యొక్క అది అలా పదాలను మరి తెచ్చిపెట్టుకోవాలి అక్కడ అవసరమైన మేరకు పదాలను అధ్యాహారం చేసుకుంటూ ఉంటాయి వేదము యొక్క అంటే వేదము యొక్క ఏమిటి ధనవంతుని యొక్క ఏమిటి ధనం వేదము యొక్క జ్ఞానం ఆనీ స్థ అంటే దగ్గరకు వచ్చు కాక ఆ వేదము యొక్క జ్ఞానము నాకు సమీపమునకు వచ్చు కాక లేకపోతే కొంచెం జాగ్రత్తలో చూసినట్లయితే స్థహ్ వివచనం ఏది ఏకవచనం కాబట్టి వేద వేదస్య ఆవిరావిర్మ ఏది నా సమీపమునకు వచ్చి ప్రకాశించము ఏది అనేది ఏది దేని రూపం అన్న తెలుసా నీకు నీకు తెలుసా యథవృద్ధంది కాదు యథవృద్ధవు ఆత్మనేది దానికి లోక యథస్వాన్ని ఉంటుంది మరి ఏది దేని రూపం దేని రూపం అసభువి అస్తి సహసంకి లట్ లోక ఎలా ఉంటుంది సాం సు ఏ అని అంటుంది ఏ అంటే అగుము ఆవి ఏ అంటే ఆవిర్భవ అనర్థం ఆ భవాన్నా అస్సన్నా భూ అన్నా ఆవిర్భవ అనర్థం ఆవిర్భవించుము సో ఆవి మే ఆవిరేధి అవిహి మే ఆవిర్భవ ప్రకాశస్వరూపుడు అయిన పరమాత్మ నాకు ఆవిర్భవించుము ఇప్పుడు స్థహ అక్కడ ఆవిహి ఏకవచనం ఏది ఏకవచనం ఎలాంటి స్థహా దగ్గరికి వచ్చేప్పటికీ ద్వివచనం అసి స్థహ స్థ కాబట్టి ద్వివచనం అంటే ఇక్కడ ద్వివచనాన్ని ఏమొస్తుంది వాక్కు మనస్సు పైన ఉన్నాయిగా వాక్కు మనస్సు ఆ ద్వివచనం చేసుకోవాలి కాబట్టి నాకు వేదస్య ఆణీ స్థేద్య షష్ఠికి కర్మని కర్మని షష్ఠి కర్మార్థము షష్ఠి వాడతారు సో ముఖ్యంగా వేదమంత్రాల్లో కూడా కర్మ కర్మ అనే అర్థంలో షష్ఠి వాడతాం అంటారు ద్వితీయ విభక్తి ఎలాగా ఉంది కర్మని ద్వితీయ షష్ఠి కూడా వస్తుంది సో వేదమును వేదమునకు అంటే వేదమును ఆ దగ్గరకు వచ్చేట్లా చెయ్యండి ఇంద్రుడు అంటే వేదము యొక్క జ్ఞానము ఓ వాక్కు మనస్సులారా నా వద్దకు తీసుకురాడు అని వాక్కును మనస్సుని ఉద్దేశించి సంబోధించి సంబోధన మనం పెట్టుకోవాల్సి ఉంటుంది ఓకే వేదస్ మా అనే స్థుతం మే మా ప్రాసీ ప్రసీ ఏకవచనం అయితే మధ్యమురుషులో ఉండే దీన్నేం చేయాలి మధ్యమ పురుషులో ఉండే ప్రహాసీని ఏం చేయాలి ప్రథమ పురుషులోకి మార్చుకోవాలి ప్రహాసీత్ మార్చుకోవాలి మే శ్రుతం మా ప్రాసీత్ నేను వెంట నాకు స్వతం విన్నది వినబడినది అంటే పూర్వం వాళ్ళు శ్రవణం ద్వారా విని అధ్యయనం నేర్చుకునేవారు శృతి కదా అంతా కూడా కాబట్టి నేను విని తెలుసుకున్న ఈ జ్ఞానము స్వతం జాగిపోకుండుగాక నా ప్రహాసి ఓకే ప్రహాసి అంటే ప్రహాసి ఇట్టి కింద దానికి ముందు ప్రా ఉపసర్గ రాసాగమో వస్తుంది లంగులో లంగు కానీ లుంగు కానీ లుంగు అడాగమో వస్తుంది లంగ్ లు దాత్త అడాగమం కాదు మరి లంగుకి అభవత్ అభూత్ అడాగ లుంగు కూడా అభవిష్య ఆపి సూత్రం ఏంటి ృడు దాత్త లంగ్ లుంగ్ క్ష అటు ఉదాత్త ఉదాత్త స్వరాన్ని కలిగి ఉంటుంది అట్టనే ఆగడం వస్తుంది అట్టు తాగనక తిక్తది అంటే ముందు వస్తుంది అర్జంటవు తక్కితవు కాబట్టి ఆ ఉంటుంది అయితే వేదమంత్రాల్లో ఆ లుప్తం మా ఉన్నప్పుడు నువ్వు నువ్వు రాదు సూత్రాలేంటి మీకేమి సూత్రాలు ఏమి కావా నమాంగ్ యోగే మాంగిలుంగు అది కరెక్టే మాంగ్ ఉన్నప్పుడు లుంగు వస్తుంది అని అట్టు రాదని చెప్పి ఏంటి నమాంగ్ యోగే మాంగ్ యోగే రాగమో నభవతి లంగ్ ఋంగ్ లంగ్ లుంగ్ ంగ్ నమాంగ్ యోగే దాని కింద కాబట్టి మానవ యొక్క యోగము ముందు అడాగము రాజులు కాబట్టి ఇక్కడ లుంగుని లట్టు కింద మార్చుకోవాలి ఇప్పుడు వేదమంతరాల్లో యాక్సిడెంట్స్ ఎక్కడున్నా దాన్ని ప్రజెంట్గా మార్చుకుంటూ ఉన్నాయి ఓకే ఇక్కడ రెండు మార్పులు చేయాల్సి వచ్చింది అర్థాన్ని సరిపెట్టడానికి మధ్యమ పురుష నుంచి ప్రథమ పురుషలోకి రెండు లింగు నుంచి లంగు లట్టులోకి అలా చేస్తూ ఉంటారు చేయకపోతే ఆ మంత్రాలు అన్వయించము కాబట్టి నేను విని నేర్చుకున్న జ్ఞానము నన్ను విడిచిపెట్టకునుగాక శృతమే మా ప్రహాసీ అనేనాధీతైన అహోరాత్రా సంతధాని ఈ అధ్యయనము చేసిన విజ్ఞానము చేంబవులను అనుసంధానము చేయుదునుగాక ఓకే కాత్రింబవుడు రాత్రి మొగళ్లను ఒక్కటిగా కలిపి వేయుదు నువ్వుగా అంటే పొగల అధ్యయనం చేసింది రాత్రి మెమరు వేసుకోవటం రాత్రి చదువుకున్నది మళ్ళీ పొగళ్ళు మెమరు వేసుకోవటం ఈ విధంగా రాత్రిని పొగలని ఒకటి చేయుట నరేంద్ర మోడీ గారు అంటూ ఉంటారు మరి దీని రాత్రికో ఏ కర్కర్ కర్కర్ కామకర్షాహం విన్నా విన్నా లేదా లేదా అది ఏమన్నారు రాత్రింబడలను ఒక్కటిగా చేసి పని చేస్తూ ఉంటాను అని అంటారండి కష్టముడు పనిచేసి వాళ్ళు అలా ఉంటారు కాబట్టి నేను ఈ అధ్యయనముతో రాత్రింబడులను కలిపివేయుడును దాకా అంటే ఒక్కటిగా చేస్తాను వ్రతం ఉదిశ్యామి సత్యం ఉదిశ్యామి వ్రతము సత్యము వృతము అంటే వేదశాస్త్రములందు బోధింపబడినటువంటి సత్యము రుతం దాన్ని ఆచరణలో పెట్టుకున్నప్పుడు జీవితంలో అనుభవానికి వచ్చే సత్యము సత్యము అది సత్యమే ఇది సత్యం అనుసరించేది సత్యం బోధించే సత్యానికి ఋతం అనుసరించే సత్యానికి సత్యం ఇది తైత్రీయ భాష్యంలో ఉంది ఆ వివరము కాబట్టి అంటే శాస్త్రముకే బోధింపబడిన సత్యమును పలికెదను సత్యమును అనగా జీవితంలో అనుసరించే యథార్థ స్థితిని ఆ పరమాత్మ తత్ ఆ పరమాత్మ మాం అవ్వతు నన్ను రక్షించుగాక నన్ను ఒక్కనే రక్షిస్తే సరపడదు నాకు పాఠం చెప్పేవాడిని కూడా రక్షించుగాక తద్వక్తమవ్వూ మళ్ళీ అదే ప్రార్థన రిపీట్ చేస్తే అవ్వటు మా అవ్వటు వక్తారం ఓకే ప్రార్థన అయిపోయింది అని చెప్పడం కోసం ఆఖరి వాక్యాన్ని రెండుసార్లు చెప్తారు అవ్వటు వస్తారం అని రెండోసారి అయినప్పటికీ ప్రార్థన పూర్తయింది అర్థం లేదా ఆదరము చాలా ప్రేమతో ఆదరంతో మీరు ఆ మాటలు ఉన్నారు అని సూచించటం కోసం రెండుసార్లు చెప్పారు ఓం శాంతి శాంతి శాంతి ఓం పరమాత్మ యొక్క పేరు ప్రతీక ఓం అనగానే పరమాత్మ మనస్సులో భావనకు వస్తాడు అది ఓ కాబట్టి ఓం ఏ పరమాత్మ రామ అనగానే రామును మనస్సులో మిగిలినట్లుగా శాంతి శాంతి శాంతి శాంతి అంటే క్షమించుగాక అంటే చల్లారుగాక ఏమిటి చల్లారడం తాపము తాపము చల్లారాలు కదా వేసవిలో తాపం ఉంది అప్పుడు ఏం చేస్తారు కిటికీకి మట్టి గిరేళ్ళు కట్టి దాని మీద నీళ్ళు చదువుతారు అప్పుడు లోపలికి వచ్చే గాలి చల్లారి వస్తుంది కానీ తాపము క్షమించుకోవాలి అయితే ఇక్కడ తాపము లోపల ఉండే తాపం బయటి తాపంగా బయటి తాపాన్ని ఏదో విధంగా విష్ణుగడ్డ వేద పెట్టుకుని విష్ణుగని పూర్వం వాళ్ళు అలా చేసి వాళ్ళు ఇప్పుడు అంటే బయటి తాపం సమస్య కాదు లోపలి తాపము తాపము అంటే దుఃఖము మూడు విధములు సో ఆ మూడు విధముల దుఃఖము శించు కాక ఏమిటో మూడు విధములు ఆధ్యాత్మిక అధిభౌతిక అధిదైవిక దుఃఖములు ఆధ్యాత్మిక అంటే శరీరంలో వచ్చే జ్వరము వచ్చాడు ఆధిభౌతిక అంటే కుక్క కడవడం ఒకగా ఒక మనుషులు కూడా కరుస్తారు ఇది ఆది భౌతిక దుఃఖం ఆది దైవిక అంటే పై నుంచి వచ్చే దుఃఖం పై నుంచి వచ్చే దుఃఖాలు ఏమిటి అతివృష్టి అనావృష్టి తుఫాన్లు ఇలాంటి దుఃఖాలు అతని నుంచి దేవుడి ఈ మూడు రకముల దుఃఖము నుండి శాంతి కలుదువు కాక ఓకే అంతం చెప్పేద్దాము నసి ప్రతిష్ఠి ధనో మే వాచి ప్రతిష్ట ఆవిరావిధీ వేదస్ మనివిష్ట ప్రహాసీనా ్రాన్ సమి వదిష్యామి సత్యం వదిష్యామి శాంతి శాంతి ఆగ్ర ఆసీ ఇదే ఏవాగ్ర ఆసీక ఏ అవాక్యాన్ని కరెక్ట్ రుష్ మొట్టమొదటి ఆత్మే ఉంది అని కాదు మొట్టమొదటి ఆత్మే ఉంది అని కాదు అర్థం అలా అర్థం అలా అర్థం చెప్పేదంటే వాళ్ళకి తెలియలేదు అర్థం ఎందుకంటే మొట్టమొదటి ఆత్మే ఉంది ఆత్మ ఒక్కటే ఉంది అంటే ఆ ఇదం అనే మాట ఉండదు ఆత్మగా ఏకేవ అందుకే ఆసీ ఆత్మ ఒక్కటే ముందు ఉండేది మరి ఇదం ఉందిగా ఇదం అంటే జగత్తు కాబట్టి ఈ జగత్తు మొట్టమొదట అగ్ని అంటే మొదట అంటే సృష్టికి పూర్వము ఏకహ ఒకే ఒక్కటిగా ఆత్మయ్యి వై ఆశీక నిశ్చయముగా నిన్న ఇది వైపు నమ విష్ణువు ఉన్నాడు అని చెప్పినట్టు కాదు ఈ జగత్తు గురించి చెప్తున్నారు ఈ జగత్తు పుట్టడ ఈ పుట్టింది జగత్తు సరే మంచిది పుట్టడానికి ముందు దీన్ని బట్టికేమిటి ఇది ఏమిటై ఉండేది ఎలా ఉండేదని కాదు ఏమిటై ఉండేది కొండలు బాణలు ఇవన్నీ పుట్టడానికి ముందు ఏమిటై ఉండేవి అంటే మట్టి అయి ఉండేవి అలాగే ఈ జగత్తంతా పుట్టడానికి ముందు ఆత్మయ్యి ఉండేది అమ్మవారి ఈ వచనము కాదు తిరిగిపోయే వచనం ఆత్మంటే మీ స్వరూపం నిద్రలేసిన వెంటనే వచ్చింది జగత్తు అంటే కూడా అంతకుముందు లేదు అంతకుముందు ఎలా ఉండేది పుట్టడానికి నేను పొద్దున నిద్ర లేచినప్పుడు పుట్టింది నేను వాళ్ళ పొద్దున మూడు ఉన్నట్లు లేచా ఇంకా ఎట్లా ప్రభావం అంతకుముందు జగత్తు లేదు మూడు ఉన్న లేచినప్పుడు ఈ జగత్తు వచ్చింది ఈ జగత్తు ఎలా వచ్చింది ఎక్కడి నుంచి వచ్చింది స్వరూపం నుంచి వచ్చింది స్వరూపమై ఉండేది ఆత్మ మామూలుగా మీకు పురాణం దగ్గరికి వెళ్తే ఏం చెప్తారు చెప్తారు ఇలాంటి ప్రార్థనలు ఎక్కడైనా విన్నారా నేను మామూలుగా దేవాలయాలకి ఎక్కడికి వెళ్తే ప్రార్థనలు ఎలా వింటా ఉంటాను తర్వాత వీళ్ళు స్తోత్రాలు అని చెప్పి పుస్తకాలు ప్రచురించి స్తోత్రాలు పాడుతూ ఉంటారు ఎక్కడైనా అసలు కోరుకుందా వాళ్ళు ఎంత గొప్ప ప్రార్థన ఇంట్లో నాకు కోరిక తీరాలి ఆ కోరిగి ఏమైనా ఉందా అసలు ఏమీ లేదు అధ్యాత్మం గురించి అంటే ఒక్కో మనస్సు అవి పరస్పర సంబంధములై అశుద్ధంగా ఉన్నట్లయితే ఈ అధ్యయనాన్ని అలా చేసుకుంటూ రాత్రింబళ్ళు గడిపిస్తూ ఉంటే పెడతారు ఈ జీవితం పవిత్రమైపోతుంది ఆ సత్యాన్ని పలుకుతూ నేను బతికేస్తాను ఓ పరమాత్మ నేను నా ముందు ఆవిర్భవించను మీరేమన్నా గమనిస్తున్నారో అసలు ఆ ప్రార్థన యొక్క మహిమను చాలా విశిష్టమైన ప్రార్థన తర్వాత ఈ ఆత్మవా ఇదాగ్ర ఆసీత్ అని ఉపనిషత్తు చెప్తాం దీనిపై ఆ మంత్రం యొక్క ప్రార్థన ఇంటికే సులభంగా చూశాము మరింత వివరంగా భాష్యకారులు చెప్తారు అయితే దానికి ముందు భాష్యకారుల యొక్క సంబంధ భాష్యము కలదు ఈ ఐతరే సంబంధ భాష్యం జటిలంగా ఉంటుంది చాలా పెద్ద దీను జటిలంగా ఉంటుందో ఓపిగ్గా చదవాల్సి ఉంటుంది ఓకే ఓం శృతి స్మృతి పురానా ఆలయం కరుణాలయం నమాము భదాదంకరం లోక శంకరం పరిసమాప్తం కర్మ సహ అపరబ్రహ్మ విషయ విజ్ఞాన విజ్ఞాన ఇది ఐతరేయ ఉపనిషత్తు ఉపనిషత్తు ఎప్పుడు ఆరణ్యకంలో చిగురును ఉంటుంది ఆరణ్యకము బ్రాహ్మణంలో చిగురును ఉంటుంది ఐతరేయ బ్రాహ్మణం ఉంటుంది చాలా పెద్దదిగా ఉంటుంది దాంట్లో లాస్ట్ పోర్షన్ అరణ్యతం దాంట్లో లాస్ట్ పర్సన్ ఉదాహరణకు తైత్రీయ మనకి నెంబర్లు తెలుస్తూ ఉంటాయి అలాగే ఐత్రీయ నెంబర్లు ఉంటాయి తైత్రీయ అరణ్యతము ఇరవై చాప్టర్స్ ఉంటాయి దాంట్లో తైత్రీయ సారీ తైత్రీయ బ్రాహ్మణము ఇరవై బ్రాహ్మణను ముప్పై చాప్టర్లు ఉంటాయి తైత్రీయ బ్రాహ్మణ దాంట్లో ఆరణ్యతం చాప్టర్లు ఉంటాయి ఆఖరి ఇరవై తొమ్మిది నుంచి ప్రారంభించి దాంట్లో ఉపనిషత్తు అలా ఉంటుంది కాబట్టి ఇది ఐతరే ఉపనిషత్తు కనుక ఐతరీయ ఆరణ్యకంలో చిగుతురు ఉంటుంది అంతకుముందు ఏముంటుంది ఎప్పుడు కూడా ఆరణ్యకంలో ఉపాసనలు ఉంటాయి ముందు బ్రాహ్మణ భాగంలో ఏముంటాయి కర్మలు ఉంటాయి కర్మలు ఉపాసనలు జ్ఞానం అది వరోస కాబట్టి తైత్రీయంలో చూసుకుంటే ఇరవై చాప్టర్లు కర్మలు ఏడు చాప్టర్లు ఉపాసనలు మూడు చాప్టర్లు ఉపనిషత్తు అది తైత్రీయం యొక్క లెక్క ఓకే అలాంటి లెక్క ఏదో ఉంటుంది ఇక్కడ కూడా ఐతరేగంలో ఉన్నాయా నాకేమి నేనవన్నీ ఎక్కడితో ఋగ్వేదం ఐతిరేగం ఉంటే ఓకే మహర్షి పేరు ఐకరేయుడు అని చెప్పిన ఆయన ఏమంటున్నారంటే కర్మ పూర్తి అయిపోయింది బ్రాహ్మణంలో ఆ తర్వాత ఆరంజితంలో వచ్చిన ఉపాసన పూర్తి అయిపోయింది ఉపాసనతో సహా పూర్తయినది అది సమాప్తం అయితే ఉపాసన దేని ఉపాటి ఉపాసన ఉపసరిస్తారు దేన్ని ఉపాసిస్తారు దేవుణ్ణి ఉపాసిస్తారు దేవుడు అంటే దేవుడు ఆత్మ కంటే ఘనంగా ఉన్నాడా అంటే ఉన్నాడా అనుకోవాలి మరి ఉపాసించేవాడు దేవుడని ఉపాసించబడేది బ్రహ్మ దేవుడు అంటే ఆ బ్రహ్మ ఇన్కంప్లీట్ అవుతుంది ఎందుకంటే వీడు సపరేట్గా ఉంటాడు కదా ఇన్కంప్లీట్ అవుతుంది కంప్లీట్ బ్రహ్మ కాదు కంప్లీట్ బ్రహ్మలో వీడు సపరేట్గా ఉంటాడు ఓకే ఇది ఇన్కంప్లీట్ బ్రహ్మ కనుక ఆ బ్రహ్మను ఉపాసన చేస్తున్నాడు కనుక ఆ బ్రహ్మకు అపర బ్రహ్మ అంటారు ఆ పర అంటే ఇన్కంప్లీట్ పర అంటే కంప్లీట్ ఓకే కాబట్టి విజ్ఞానం అంటే ఉపాసన విజ్ఞానమున్నా జ్ఞానమున్నా ఉపాసన ఆత్మజ్ఞానము సందర్భంలో జ్ఞానము అంటే సాక్షాత్కారం అట్లాడో తెలియాలి మీరు చాలా చాలా సూక్ష్మంగా తెలుసుకునే ధోరణిగా ఉండాలి మూర్ఖంగా ఉండొద్దు ఓకే ఇప్పుడు అన్నిటికీ కలిపి కొట్టు కాలేటి రంగా అన్నిటిగా ఉండద్దు విజ్ఞానం ఉంటే ఉపాసన జ్ఞానం ఉన్నా ఉపాసన ఆ సందర్భాన్ని బట్టి విజ్ఞానం జ్ఞానం అంటారు పశుగారులు ఆయన శిక్షిక తల ప్రయోగం తెలుసుకుంటూ ఉండాలి ఇప్పుడు కూడా ఉపాసన చేసేప్పుడు ఆ ఉపాసనలో విషయం ఒకటి ఉంటుంది అబ్జెక్ట్ ఆఫ్ ఉపాసన అదేమిటి అపర బ్రహ్మ కాబట్టి ఉపాసన ఏమంటారో అపరబ్రహ్మ విషయ విజ్ఞానము దానితో సహా కర్మ అంటే ముందు కర్మ పూర్తి చేశారు తర్వాత అపరబ్రహ్మ విషయము కాగలిగిన ఉపాసనను కూడా చెప్పడం అయిపోయింది ఇంకేం మిగిలింది ఏం మిగలేదు కదా అంటే మిగిలింది ఏం మిగలేదంటా ఉంటారు ఈ ఉపాసనా పద ఇంకేం మిగిలిందండి అంటారు మరి మిగిలిందని చెప్పడానికి చర్చ సైషాకర్ మన జ్ఞానసహిత్య పరాగతి పరిజ్ఞానద్వారే ఉపసంహృత జ్ఞాన సహితస్యా అంటే అది జ్ఞానం అంటే ఆత్మజ్ఞానం కాదు ఉపాసన ఉపాసనతో కూడిన కర్మ ఎప్పుడు కూడా ఆత్మజ్ఞానం కర్మతో కూడి ఉండదు కర్మ నుంచి విడిపోయి ఉంటుంది తనంతో తానుగా ఉంటుంది ఉపాసనటకు కర్మతో కూడి ఉంటుంది కర్మకి ఉపాసన తోడుగా ఉంటుంది లేదా ఒకప్పుడు కర్మ ఇండిపెండెంట్గా కూడా ఉండొచ్చు ఉంటుంది కొన్ని సందర్భాలు కొన్ని సందర్భాల్లో ఉపాసనలు కూడా ఇండిపెండెంట్గా ఉంటాయి ఒకప్పుడు కలిసి ఉంటాయి కర్మా ఉపాసనలు ఒకప్పుడు విడివిడిగా ఉంటాయి కానీ జ్ఞానం మటుకు ఎప్పుడూ విడిగానే ఉంటుంది అది ఆ ఉపాసంతో కూడినటువంటి కర్మకి సర్వోత్కృష్టమైన ఫలితము ఒకటి ఉన్నది పరాజతికి సర్వోత్కృష్టమైన ఫలితము ఏదో కలిసినా ఆ ఫలితము అపరమా అపరబ్రహ్మ అపరబ్రహ్మలో విలీనముట అపరబ్రహ్మకే మరో పేరు ఉంది హిరణ్య గర్భుడు అని అంటారు ఆ హిరణ్య గర్భుని పొందుత అదే అది ఆ ఉపాసనతో కూడిన కర్మకు సర్వోత్కృష్టమైన ఫలము గతిహంటే ఫలం పరా అంటే సర్వోత్కృష్టమైన ఫలం అంటే మీకు పురాణంలో ఏమంటారంటే బ్రహ్మదేవుడు నెక్స్ట్ బ్రహ్మదేవుడు ఎవడో నీకు తెలుసా విన్నారా వినలేదు అయ్యో ఎవరు పడితే వాళ్ళే చెప్పుకుంటున్నారా మీదాకా రాలేదా హనుమంతుడని చెప్పుకుంటున్నారు వాళ్ళకి వాళ్ళ వాళ్ళు ఎదుర్కొన్ననే తీర్మానం అయింది మరి అందుకోసం సో అలాగే ఇక్కడ కూడా నెక్స్ట్ బ్రహ్మదేవుడు హనుమంతుడు అవుతాడు అంటే అంటే ఇంకా అంతకంటే గొప్ప ఫలమే ఉండదు అయితే వేదంలో ఏమని చెప్తున్నారంటే ఆ సూర్యమండలాంతర్గతంగా ప్రకాశిస్తూ ఉండే హే హిరణ్య గర్భుడు కాడో ఆ హిరణ్య గర్భుని పొందుత ఫలము దేనికి కర్మకే ఉత్తు కర్మకు అంత ఫలం ఉత్తు కర్మ కాదు ఉపాసనతో కూడిన కర్మ కర్మను చేస్తూ ఉపాసన కూడా చేసినట్లయితే అంతటి గొప్ప ఫలము లభించును యసా ఈ ఫలము సా అట్టి ఈ ఫలము అట్టి ఈ ఫలము అంటే అర్థం సా అట్టి అంటే ఆ గడిచిపోయిన ఆరణ్యకంలో చెప్పిన ఈ మన ప్రత్యక్షంగా మనకి కనబడుతో ఉన్న హిరణ్య గర్భుడు ఎవరైతే ఉన్నాడో ఆ హిరణ్య గర్భుని పొందక ఉపాసనతో కూడిన ఫలము నాకు నా కర్మకు ఫలము అని చెప్పి ఉపసంహారం చేసేశాడు అది ఉపసంహృత అంటే అది కంక్లూడ్ చేసేశారు ఏ చాప్టర్లో కంక్లూడ్ చేశారో తెలుసునా ఈ ఉపనిషత్తు ప్రారంభం అవడానికి ముందున్న చాప్టరు దానికి ఉక్త విజ్ఞానము అని పేరు విజ్ఞాన ద్వారేనా ఉపసంహృత ఆ ఉత్త విజ్ఞానాన్ని చెప్పుట ద్వారా ఉపసంహారం చేసేశాడు అంటే అక్కడితో ఉపాసనా ప్రకరణం పూర్తి అయిపోయింది ఇంకా మిగల్లేదు అలా చెప్పాలి ఎలా చెప్పలేదనుకోండి ఇవ్వకపోతే నష్టం ఏమిటి ఈ ఆత్మావాయుధమేట ఇది కూడా ఉపాసనలో పడేస్తారు తీసేయ ఈ కర్మ ఉపాసన వాళ్ళు ఉన్నారు చూస్తారా వీళ్ళు కర్మ ఉపాసన ఉపనిషత్తులను కూడా ఉపాసనలో పడేస్తారు పచ్చి దేవుడికి అభిషేకం చేయడానికి ఉపయోగపడుతుంది అన్నట్టుగా పెడతారు వస్తుంది అలాంటి పొరపాటు చేయకండి కానీ వాళ్ళు నష్టం ఏంటో తెలుసిన జ్ఞానం నష్టపోతాం ఇప్పుడు వజ్రాలను తీసుకెళ్ళి వడ్లలో కలిపేశారనుకోండి అప్పుడు వడ్లు వడ్లు గానే ఉంటాయి వడ్లకేమి గొప్పతంగా ఉంటారు కానీ వజ్రాలు ఏమవుతాయి చెడిపోతాయి వాటి విలువ అదే అలా చూస్తారు ఏంటండి తెలియలేదని చెప్పింది కాబట్టి ఆత్మస్వరూపాన్ని చెప్పి చిన్న చాప్టర్లు రెండు ఉంటాయి ఒకటో రెండో మూడో ఉంటాయి వాటిని బిసీలు ఉపాసనలో తలగా ప్రమాం చేసేసారనుకోండి అంతా నష్టమే కాబట్టి అయ్యా ఉపాసన అయిపోయింది ఇంక వాటికి మీకు వెళ్ళొచ్చు మీకు ఏదైనా ఆత్మజ్ఞానం కావాలంటే ఉండండి కపోతే మీ దారి మీరు చూసుకోండి అని చెప్పాలా కల్లదా చెప్పాలి వాళ్ళు చెప్పరు అలా వాళ్ళు ఏం చేస్తారంటే ఈ ఆత్మజ్ఞానాన్ని ఉపాసనలో కలిపేస్తారు ఉపాసనై తప్ప ఆత్మజ్ఞానమంటే ఏమీ లేదు అని అంటారు వాళ్ళు అందుకోసం శంకర్లే అంటున్నారు ఉపాసన అయిపోయింది వాళ్ళ దగ్గర పెట్టుకోండి ఉపాసన అయిపోయింది ఎప్పుడైపోయింది ఉక్త విజ్ఞానం చెప్పడంతో ఉపాసన అయిపోయింది ఉక్త విజ్ఞానం అంటే ఉపాసన ఉక్త ఉక్త అంటే సూర్యమండలాంతర్గతుడైన అపర బ్రహ్మకి ఉక్త అని పేరు ఇవి నామధేయాలు అలాగే ఉంటాయి ఇప్పుడు ఎప్పుడైనా ఈ అయ్యప్ప పూజకు వెళ్ళారనుకోండి అక్కడ వాళ్ళు పేర్లు ఎవరు చెప్తుంటారు అవి ఏమీ అది కొత్తగా ఉంటాయి కొత్తగా ఉంటాయి పొందర రాజా జిందాబాద్ పొందర రాజా ఈ పందల రాజాండి ఓ మనకి తెలియదండి ఎవరో అవైదాలుగా ఉంటాయి అదే పదానికి వెళ్తే దత్తాత్రేయు అక్కడ ఇంకా ఏదో గులాబ్బాబా జిందాబాద్ అండి ఎవరు గులాబ్బాబాతో ఉంటాయి మనకి మనకేం తెలియదు అలాగే ఈ వేదల్లో కూడా వైదిక ఉపాసనలో ఉండే పదాలు మనకు తెలియవు మనకు అలవాటు లేదు ఉక్త విజ్ఞానము అంటే ఉక్తము యొక్క ఉపాసన ఉక్త హిరణ్య గర్భ ఆయనకు ఉక్త అని పేరెందుకు వచ్చిందో తెలిసిన ఆ కా గురించి చింత చేయకండి థా అంటే ఉంగుట పుట్టుట ఉంగుట పుట్ అంటే ఆ పరమాత్మ ఆ హిరణ్య గర్భం నుండి ఈ జగత్తంతా వచ్చి ఆయన నిలిచి ఉన్నది అనే అర్థంలో ఆ హిరణ్య గర్భకు ఉక్త అంటే ఆ హిరణ్య గర్భణ యొక్క ఉపాసన ఈ ఉపాసనలో రెండు రకాలు వైదిక ఉపాసన శ్రీనాథ మహాకవి అన్నాడు చిల్లర దేవుళ్ళు అని ప్రయోగం చేశాడు చిల్లర దేవుళ్ళు ఇప్పుడు శ్రీశైల మల్లికార్జునుడు మహాదేవుడ వాటికి వెళ్తుంటే గుండమ్మ నక్కమ్మ సుబ్బమ్మ అంటూ చిల్లర దేవుళ్ళన్నీ బిల్లిబుల్లి దేవతలు ఉంటారు అని శ్రీనాథ మహాకవ్య చెప్తారు సరిగ్గా అలాగే అగ్ని వరుణుడు ఇంద్రుడు వీళ్ళందరూ చిల్లర దేవుళ్ళు హిరణ్య గర్భని యొక్క అవయవములు ఈ దేవతలందరూ కూడా వాళ్ళ ఇండిపెండెంట్ ఏమీ కాదు సాక్షాత్ హిరణ్య గర్భుడు దేవాదిదేవుడు ఈ మధ్యన మోహళములు అంటారు వాళ్ళ ధీకి ఒత్తు తీసేసి దేవాదిదేవుడు అంటూ ఉంటారు ఒత్తు తీసేసి అది దేవాదిదేవుడు కాదు అంటే వీళ్ళు ఉద్దేశం ఏంటంటే ఆది ఆదిదేవుడు ఆది కాదండి అధి దేవాధిదేవుడు ఆయన హిరణ్య గర్భస్వరూపుడు ఉక్త ఆ ఉపాసనతో ఆ ఉపాసన చెప్పారు విజ్ఞానం అంటే ఇతరే అరణ్యం అధ్యాయాలు కౌంటు చేస్తుంట పోతే ముఖ విజ్ఞానం అధ్యాయంతో ఉపాసన కూర్చో ఆయన మన సచ్చిదానందేంద్ర వారి పుస్తకంలో మీకు ముఖ విజ్ఞానం కూడా పెట్టాడు అది కూడా ఉంది అక్కడ ఆయన చూడండి అంటే మీకు ముఖ విజ్ఞానం అంటే ఏమిటో తెలుసుకోవాలనుకుంటే ఈ పుస్తకం పట్టుకుంటే తెలియదు అంటే మీరు ఆనందగిరి రాసిందో విసరం ఉంటుంది మీకు పూర్తి వివరాలు కావాలంటే ఉత్త విజ్ఞానం చదువుకోవచ్చు దాంట్లో ఉంది నేను చూసాను కొంత కాబట్టి ఆ ఉత్త విజ్ఞానము ఆ హిరణ్య గర్భాన్ హిరణ్య గర్భం యొక్క ఉపాసన చెప్పి అక్కడతోటి ఉపాసనలన్నీ పూర్తి చేయడం అయినది తెలుస్తోందండి ఇది జటిలమైన సెక్షన్ ఇది అందుకోసం నేను కాశస్గా చెప్తున్నాను ఏకత్ సత్యం బ్రహ్మ ప్రాణాక్షం అది ఒక మంత్రం ప్రాణే విభూతయ్యాత్మన్ ఆయన పాపం భాష్యకారులు ఆయన మళ్ళాగా ఉండరు ఆయన మనం ఉపనిషత్తులతో సంతృప్తి పెడతాం ఆయన ఉక్త విజ్ఞానం ఉంటా చూసి దాంట్లో ఉక్త విజ్ఞానంలో ఉండే ప్రధానమైన మంత్రాలని కోర్ట్ చేస్తూ ఇలా చెప్పారండి ఉక్త విజ్ఞానంలో ఏమని చెప్పారు ఇప్పుడు ఉక్త విజ్ఞానం యొక్క రహస్యం ఏంటంటే చెల్లర దేవుళ్ళని కొలిచి కొలిచి కొలిచి అంతిమంగా ఆ దేవాధిదేవుణ్ణి కొలుచుట అది ఉక్త విజ్ఞానం యొక్క రహస్యం మరి దేవాధిదేవుణ్ణి కొలుచుకుంటే చిల్లర దేవుళ్ళ మాట ఏంటి అంటే వాళ్ళని కూడా కొలిచినట్లే అవుతుంది ఒక్కటి నీళ్ళు పోయాలంటే కొమ్మలకి ఆకులకి పువ్వులకి పోస్తారండి నీళ్ళు మొదట్లో పోస్తాడు మరి మొదట్లో పోస్తే మరి కొమ్మలకినూ ఆకులకి నీళ్ళు అక్కర్లేదా అంటే పోసినట్లే సో ఆ దేవాధిదేవుడైనటువంటి పరమాత్మను ఉపాసన చెప్పాడు ఆయన చెప్పాలో తెలుసిన ఈ పరమాత్మ అంటే సూర్యమందలాంతర్గతుడైన ఆ శిరంజగర్భుడు ఆయన సత్యం హేతత్ నపోసలేను ఆ ఉత్తరి జ్ఞానం యూస్ చేస్తే తెలుసు అక్కడ నపుంసకలైనా ఎందుకు వచ్చిందాం ఇప్పుడు కూడా సత్యం ముందు ఏతత్తే ఉంటుంది సత్యం నపుంసకలు చేసిద్దాం పుల్న్న ఉండదు నిత్య నపంసకలైనాం కాబట్టి ఏష హిరణ్య గర్భ ఏతత్ సత్యం అని ఉంటుంది ఈ హిరణ్య గర్భుడు ఏతత్తంటేపుడు అర్థం అయితే ఆయన సత్యము ఆయన ఏ సత్యము మిగతాదేదీ సత్యము కాదు ఈ జగత్తు సత్యము కాదు ఏదత్ సత్యం బ్రహ్మ ఆ హిరణ్యగర్భుడే సర్వము కంటే అతిశయించినటువంటి గొప్పవాడు ప్రాణాఖ్యం ఆయనకే ప్రాణ అని పేరు కాదండి ప్రాణ అనే వచ్చింది అంటే జగత్తు చూడండి జగత్తు కూడా ప్రకృష్టం అనిటి చేష్టతే ఇది ప్రాణ ఎక్కడ చూసినా కూడా మీదంతా చలనము కనబడుతూ ఉంటుంది ఆ చలనమంతా కూడా ఆ హిరణ్య గర్భం నుంచి పుట్టింది ఆయన ఆ ప్రాణశబ్దానికి అర్థమేంటే అనంత శక్తి సంపన్నుడు ఆ శక్తి ఆయన నుంచే వచ్చింది కాబట్టి ఆ హిరణ్య గర్భనకు అని పేరు అని ముఖ విజ్ఞానంలో ఉపాసనను చెప్పినారుందాము తర్వాత మనం ఏషో ఈ హిరణ్య గర్భులు ఒక్కడేనండి దేవుడును అయ్యము ఈ చిల్లర దేవతలందరూ ఏం పావు మీరు చెంత చేయకుండా చిల్లర దేవతలందరూ హిరణ్య గర్భములో అంతర్భాగమే ఏత్యవ ప్రాణ విభూతయ హిరణ్యగర్భుడికి ప్రాణాని పేరు ఆ ప్రాణస్వరూపుడైన హిరణ్యగర్భుని యొక్క మహిమలే ఈ దేవతలందరూ కూడా సర్వే దేవా అంటే అగ్ని వరుణ ఇంద్ర ఇత్యాది దేవతలందరూ కూడా ఆ హిరణ్యగర్భ దేవత యొక్క మహిమలు విభూతులు గొప్ప స్వరూపము గొప్ప రూపములు మాత్రమే నెక్లస్ కంకణము మొదలైనవన్నీ కూడా విభూతులు అంటే మెరిసిపోతూ అందంగా ఉన్నాయి కానీ ఎవరి విభూతులు బంగారం యొక్క విభూతులు మాత్రమే అన్నట్టుగా ఈ దేవతలందరూ కూడా ఆ పరమాత్మ యొక్క హిరణ్య గర్భుని యొక్క విభూతులు మాత్రమే నేను ఇలా ఎందుకు చెప్తున్నానంటే నాకు ఆ పర విజ్ఞానము ఉక్తోపాసన ఇవన్నీ నేను ఎరుగుతున్నాను అందుకోసం అలా జాగ్రత్తగా చెప్పవచ్చున్నా అంటే ఊరికే చెప్పేసి దాంట్లో వెళ్ళిపోవాలన్నట్టు కాకుండా దిస్ ఇస్ వాట్ వీ హ్యావ్ డన్ ఆల్ ది లైఫ్ హిరణ్య గర్భోపాసన ఈ పౌరాణికులు వచ్చి ఈ వెంకటేశ్వర స్వామిని లేకపోతే ఇంకొకటిని ఇంకొకటిని వీళ్ళు ఉపాసనలు వచ్చాయి మరి వేదం చదువుకున్న వాళ్ళకి ఉపాసన ఒక్కటే హిరణ్య గర్భ ఏతస్య ప్రాణస్యాత్మభావం గచ్చే దేవత కాబట్టి ఉపాసన చేస్తే ఫలం ఏంటి ఎప్పుడు వైదిక ఉపాసన వల్ల ఫలం ఇలాగే ఉండండి మీరు మీరు ఇప్పుడైనా ఉన్నారా మీరు వెంకటేశ్వర స్వామిని ఉపాసిస్తే మీరు వెంకటేశ్వర స్వామిలో కలిసిపోతారు అని ఎవరైనా చెప్పారండి వీళ్ళెవరూ ఇంకా ఉపాసన చేయడం వీళ్ళు వెంకటేశ్వర స్వామిలో కలిసిపోవడం కోసం ఉపాసన చేయట్లేదు ఆయనకంటే విడిగా ఉండి ఏవో లాభాలు పొందడం కోసం ఉపాసన చేస్తున్నారు కానీ మరి అంటే అది కాదు మీరాదేవి శ్రీకృష్ణుడిని ఉపాసించే వాళ్ళు ఏమైంది శ్రీకృష్ణుడిలో అవునా అలాగే తుకారాము పరమేశ్వరుని ఉపాసించి ఆయన ఏమయ్యాడు తుకారాం పరమాత్మలో కలిసిపోయాడు అది ఉపాసన యొక్క ఫలం కాబట్టి ఈ పరమాత్మను ఏకస్ ప్రాణస్య ఆత్మభావం గచ్చండి ఎవరైతే ఉపాసకుడు ఉంటాడో వాడు ఏమైపోతాడు ఈ ప్రాణము అనే పేరు కలిగిన హిరణ్య గర్భునికి ఆత్మరూపుడుగా అయిపోతాడు ఆత్మభావం గచ్చండి ఆయన యొక్క స్వరూపంలో కలిసిపోతాడు మరి అగ్ని ఇంద్ర దేవతల మాట ఏంటంటే అయ్యో హిరణ్య గర్భుల్లో కలిసిపోతే ఇంద్రుడు అగ్ని వరుణుడు మొదలగు దేవతలందరిలో కూడా కలిసిపోయినట్లే దేవతా అతి అంటే ద్వితీయ బహోచనం దేవతలందరినీ ఉద్దేశించి కూడా అప్యేతి అంటే విలీనమగుచున్నారు కాబట్టి ఈ విధముగా ఉపాసన చేసినటువంటి ఉపాసకుడు ఆ హిరణ్య గర్భుని యొక్క ఆత్మస్వరూపుడుగా అయిపోయి ఆ విధంగా దేవతలందరిలో కూడా కలిసిపోతున్నాడు అని కలం కూడా చెప్పేశారు ఈ విధంగా ఉత్త విజ్ఞానము చెప్పబడినది ఉపసంహారము అయిపోయినది ఓకే సోయం దేవతాప్యయలక్షణ పరపురుషార్థ దీని మీద పూర్వపక్షం కనీ పూర్వపక్షం ఈ పూర్వపక్షం సిద్ధాంతం వీటిని గుర్తుపెట్టుకోవడం కూడా అవసరం ఏది పూర్వపక్షం అనేది ఈ కైలాసాస్రం బుక్లో అంతా కలగాబులడం విడదీసి ఏమంటాం ఎన్ని పూర్వపక్షం చేస్తున్నారు ఇంకా ఇంకా అయిపోయింది ఇంకేంటి ఇప్పుడు హిరణ్య గర్భుల్లో కలిగి ద్వారా దేవతలందరిలో కూడా కలిసిపోయినాడు దేవతా అత్యేటి అని చెప్పారు కదా దీని పేరే దేవతాప్యయము అని అంటారు సకల దేవతాస్వరూపుడుగా అవుతారు ఆయన ఉపాసుకుడే అగ్ని అయిపోతాడు వరుణడైపోతాడు ఇంద్రుడు అయిపోతాడు ఈ దేవతలందరినీ తన ఎందు కలిగి ఉన్న హిరణ్య గంభలు అయిపోతాడు ఇంకే మోక్షం ఉంటాయి ఇంకా దీనికంటే మోక్షం ఏముంటుంది ఇదే పరమ పురుషార్థము మానవుడై పుట్టినందుకు చేరుకోవలసిన లక్ష్యము నాకు పురుషార్థము అని పేరు పురుషార్థములలో అన్నిటికంటే గొప్పది ఇదే ఇంతకంటే వేరే ఇంకే ఉంటుంది ఇంకేమీ ఉండదు అంటే అర్థమంటే కలిసిన ఈ జగత్తు సత్యము ఈ దేవతలందరూ సత్యము హిరణ్యగల్భుడు సత్యము జీవుడు సత్యం జీవుడు వెళ్ళి కలిసిపోతాడు మిగతా అలాగే ఉంటారు ఇదే సత్యం ఇదే మోక్షము ఇంతకంటే గొప్ప మోక్షము వేరే ఏమీ ఉండదు మోక్ష ోక్ష పురుషార్థము అని మనం చెప్పాల్సి ఉంటుంది ఇది సిద్ధాంతం కాదండోయ్ సిద్ధాంతం ఏమిటి ఇది మోక్షం కాదు మోక్షం తర్వాత ఇదే మోక్షం అనుకో ఇంకప్పుడు ఆత్మ వాయుమే కాదు ఇంకా అక్కర్లేకుండా దాన్ని పక్కన వస్తుంది ఇదే మోక్షం ఇదంతా పూర్వపక్షం ఈ పూర్వపక్షం అంత పొడిగుంటుందంటే కొంతకాలం అయినప్పటికీ పడి నేను పూర్వపక్షం చదువుతున్నాననే జ్ఞానం పోయి శాస్త్రం గర్వేషిస్తున్నాననే జ్ఞానంలో పడిపోతాడు అంత పొడుగుంది పూర్వపక్షం సచాయం జ్ఞానకర్మ సముచ్చయ సాధనేనా ప్రాప్త్య సహా అయం మోక్ష అవి మోక్షాన్ని మనం ఎలా పొందాలండి దాన్ని మనం పొందొచ్చు ఎలా పొందాలి పైన చెప్పిన విధముగా పైన అంటే ఐతరేయరణ్యతము బ్రాహ్మణము కలిపి పైన చెప్పిన విధముగా కర్మలను చేసుకోవాలి ఆ కర్మలకి ఉక్త విజ్ఞానము అంటే ఉపాసనలని తోడు చేసి ఆ జ్ఞానకర్మ సముచ్చయము అనే సాధనముతో దానిని మనము పొందవచ్చు మోక్షాన్ని ఇంక పైన పొందాల్సింది వేరే ఏమీ ఉండదు అతహాటి దీనికంటే అంటే జ్ఞానకర్మ సముచ్చయమనే శాసనముతో పొందబడే మోక్ష మోక్షము కంటే ఆ గొప్పది ఇక్కడ మోక్షం అంటే దేవతల సకల దేవతలలో విలీనమై ఉంట దానికంటే గొప్పది వేరే ఏది లేదు తిపన్నా అక్కడ వరకు బురపక్షం ఓకే ఉడికే చిన్న బురపక్షం అని పెద్ద బురపక్షం తర్వాత వస్తుంది అని కొందరు శ్రీకర్ తెలుసు అని భావిస్తున్నారు కొందరు ఈ కొందరు ఎవరో తెలుసిన భర్తృప్రపంచాచార్యుని యొక్క అనుయాయులు భేదాభేదవాదులు మన వాళ్ళు అనుకుంటారు భేదాభేదం అంటే రామానుజాచార్యుల నుంచి వచ్చిందనుకుంటారు మా నాన్నగారు ఇలా చెప్పేవారు భేదాభేదవాదం రామానుజాచార్యుల నుంచి రాలేదండి అది శంకరులకి ముందే ఉంది భర్తృప్రపంచుడు అని గొప్ప ఆచార్యుడు ఆయన ఆపస్తంభ మహర్షి బోధాయన మహర్షి వీళ్ళందరూ భేదాభేదవాదాన్నే చెప్పారు ఇది భేదాభేదవాదమేగా ఇక్కడ జీవుడును హిరణ్యగర్భుడు విడిగా ఉన్నారా కలిసిపోయి ఉన్నారా రెండును రెండును విడిగా ఉండి ఉపాసం చేసుకున్నాడు కలిసిపోయి ఏకమైనాడు భేదము ఉంది భేదము ఉంది ఇంతకంటే వేరే ఏమి లేదు అని ఈ విధంగా చెప్పేవారు మరి రావణుజాతార్యులు ఏం చేశారు అంటే ఆ భేదాభేదవాదానికి పొట్టపంచులోవి కట్టి నామాలి పెట్టి దానికి ఒక మతము షేప్ని పట్టుకొచ్చారు పట్టుకొచ్చి హిందూ సమాజంలోకి దేవత దేవాలయము అనే ఒక కాన్సెప్ట్ని బలంగా పట్టుకొచ్చిన ఆయన దేవాలయము విగ్రహములు ఈ రన్నింటినీ బలంగా పట్టుకొచ్చినాయన రామాబుజా పాపం వాళ్ళకి వాళ్ళకి భర్త ప్రపంచం వీళ్ళు సూర్యుడు ఇంద్రుడు వరుణుడు అలా ఆరాధించారే తప్ప వాళ్ళు దేవాలయాలు కట్టిన వాళ్ళు కాదు దానికి దేవాలయాలు తోడు చేశాయి కానీ వాదం మాత్రం సిద్ధాంతం మాత్రం అదే అని మా నాన్నగారు చెప్తూ ఉండేవారు అయినా ఇలాగే కూర్చుని పాఠం చెప్పేవారు నేను అలాగే కూర్చుని వింటూ ఉండేవాడిని అది సంగతి నేను అంటూ ఉండేవాడిని ఆ చెప్పండి అంటే చెప్తాను అదిరా నన్ను నిర్ణయం లేకపోయింది ఓటు పట్టుకుని అలాగా అది సంగతి ఇది ఏకే ప్రతిపన్న ఏకే పొందరు పేరు పెట్టడం ఎందుకంటే ఆచార్యుల్ని పేరెందుకు పెట్టడం ఏకే ప్రతిపన్న ఇప్పుడు ఈ ఆత్మావాయున సీతి మరి వచ్చింది తాన్నిరావలాత్మజ్ఞానవిధా ఈ విధంగా చెప్పిన జ్ఞానకర్మ సముచ్చయం కంటే దేవతాప్యయలక్షణమైన ఉపాసనా ఫలం కంటే వేరే మోక్షం ఉంటూ ఏమీ లేదు అనే భేదాభేదవాదం ఏదైతే కలదో దానిని తిరస్కరించగోరు గోరుచున్నది తాన్ వారిని ఆ విధంగా చెప్పేవాళ్ళని నిరాచికీర్షు అంటే నిరాకర్తు ఇచ్చు సన్నంతం నిరాకరింపగోరుచున్నదై ఆహా చెప్పున్నాడు ఎవరు పుల్లింగం కదా ఆహ యట్ ఎవరు చెప్తున్నారు ఎవరు రండి ఎవరు చెప్తున్నారు వేదం మరి ఆ ఉంది కదా నిరాచకీర్త పుల్లింగం ఉంది కదా శృతి అనకూడదు శృతి అంటే స్త్రీలింగం ఉంటుంది బ్రహ్మ వే వేదన వేద అంటే సరిపడుతుంది అయితే వేద పురుష అని కూడా చెప్పచ్చు లింగం చూసుకోవాలి కదా శృతి అన్నారంటే మీకు లింగజ్ఞానం లేదని అర్థం నిరాకృతీ ఋషు ఆహా నిరాకరింపు వేదపురుషుడు చెప్తున్నాడు ఏమని చెప్తున్నాడు ఆత్మావా ఇదం అని చెప్తున్నాడు ఇది కొత్తగా ఆత్మావాయుధమేక ఏవాగ్ర ఆసీ తను చెప్తున్నాడు కదా ఇది దేనికోసం దీనికోసం చెప్తున్నాడో తెలుసిన ఉత్తరం పై పై గ్రంథం ఉత్తరం అంటే రాబోయే గ్రంథం ఆత్మావాయుధమేక ఏవాగ్ర ఆసీ తన రాబోయే గ్రంథాన్ని వేద పురుషుడు చెప్తున్నాడు ఉపనిషత్తును దీనికోసం చెప్తున్నాడో తెలుసిన ఆత్మ జ్ఞానమును బోధించుట కొరకు విధానము అంటే బోధించుట ఆత్మజ్ఞానమును బోధించటం ఏమండి మరి ఇంతకుముందు చెప్పింది ఏమిటి అది ఉపాసన అది జ్ఞానం కాదండి తర్వాత ఉపాసన కూడా కర్మతో కూడిన ఉపాసన దానంతట ఉన్నది కాదు కానీ ఇక్కడ పట్టుకు ఆత్మజ్ఞానము తనంత తానుంటుంది కేవల కేవల అని హిందీలో ఏమంటారు అకేలా వాను కా ఇటు తిరగబ వా అక్క బై అటువంటి ఆత్మజ్ఞానమును బోధించుట కొరకై అంటే ఉపాసనా కర్మ కలిపి హిరణ్య గర్భుల్లో విలీన పగుట అదే మోక్షం ఇంకంతకంటే వేరే ఏం లేదు అని చెప్పే ఈ భేదాభేదవాదులను తిరస్కరించుట కొరకై వేద మళ్ళీ తరువాతి గ్రంథము ఆత్మ వా ఇదవాగ్ర ఆసీ నాణ్యత్కించిషత్ అని ఈ విధంగా మొదలుపెట్టి చెప్తున్నాడు అది సందర్భం ఈ సందర్భం లేకపోతే ఏముంటుంది ఆ మంత్రం దీని ప్రశ్న పూర్వపక్షం ప్రారంభం కథం పున అకర్మసంబంధి కవలాత్మవిజ్ఞానవిధా ఉత్తర ఉత్తర గ్రంథ తర్వాతి గ్రంథము అంటే ఆత్మవైదమేక్రాసీత్ ఇచ్చి ఉపనిషత్తు ఇది ఎందుకోసం వచ్చింది విధాన అర్థ అంటే ప్రయోజనం దీని ప్రయోజనం ఏమిటి విధాన బోధించటం ఏమిటి బోధిస్తుందండి కేవలాత్మ విజ్ఞానాన్ని బోధిస్తుంది విజ్ఞానం అంటే జ్ఞానమే కేవల అకేల ఆత్మజ్ఞానాన్ని బోధిస్తుంది అకేల అంటే కర్మ సంబంధము లేని అకర్మ సంబంధి కర్మ సంబంధి అకర్మ సంబంధి ఉపాసనైతే కర్మ సంబంధి ఇది అకర్మ సంబంధితే కేవల ఆత్మజ్ఞానమును బోధించుట కొరకు ఉత్తర గ్రంథము వచ్చినది అని మీకు ఎలా తెలిసింది కథం అవగమ్యత అవగమ్య ఏమో ఉత్తరగ్రంథం కూడా ఇంతవరకు చెప్పిన ఉపాసన కోసమే ఉందేమో సడన్గా రూట్ మార్చేసి ఇది కర్మ సంబంధం లేని ఆత్మజ్ఞానమును బోధించుటకు వచ్చినది ఉత్తర గ్రంథము అని మీకు ఎలా తెలిసింది అని ప్రశ్న పూర్వపక్షం ప్రశ్నే పూర్వపక్షం అన్యార్థవగమా దాన్ని సంగ్రహ భాష్యము అంటారు దానికి మరో అర్థం కావటం లేదు అవగమ అంటే తెలియడం దాన్ని చదివితే ఇంకో అర్థము వచ్చుటం ఇంకో అర్థం అయితే ఏమిటవుతుంది అది ఉపాసన అవ్వచ్చు కర్మ అవ్వచ్చు లేకపోతే సముచ్చేయం కావచ్చు కాబట్టి ఆ ఉత్తర గ్రంథంలో కర్మ లేదు ఉపాసన లేదు సముచ్చేయం లేదు మరి ఏది లేకపోయి ఈ మూడు కూడా లేకపోతే ఇంకేం మిగిలింది కేవల ఆత్మజ్ఞానం అకర్మ సంబంధి కర్మ సంబంధం లేని కేవల ఆత్మజ్ఞానము మిగిలింది అందుకోసమే ఆ ఉత్తర గ్రంథము అందుకోసం కేవల ఆత్మజ్ఞానం కోసం వచ్చింది అని మనకి తెలిసిపోతోంది ఎందువల్ల అన్యార్థ అనవలమాత దానికి మరొక అర్థము తెలియటలేదు తెలియబడ్డట లేదు కనుక దాన్ని చదివితే తెలుస్తుందండి చదివితే ఇరవై ఐదు ఉపాసన అన్నాడు అనుకోండి సరిపోతుంది ఇంకా ఎప్పుడు వెళ్ళి అక్కడ లేదు కర్మ లేదు సముచయం కేవలము జ్ఞానము మాత్రమే కలదు అందువల్ల దాన్ని మేము ఆ ఈ సంగ్రహవాక్యాన్ని మనం వివరంగా చూడాల్సి ఉంటుంది మనం మళ్ళీ క్లాసులు చూడాలి ఎప్పుడు కూడా క్లాసు మొదటి క్లాసు సింపుల్గా ఉండాలి ఇంతకంటే ఎక్కువ అక్కర్లా రేపటి నుంచి మళ్ళీ చూడొచ్చు పూర్ణమ పూర్ణమ పూర్ణ పూర్ణమ్య పూర్ణమాదా పూర్ణమేవాశిష్యం శాంతి శాంతి శాంతి